జత్ర స్థిరైరంగైస్తువాసూభి యషేమే ఏతాయు స్వతి నైంద్రో వృద్ధశ్రవాతి నోషా విశ్వేదా స్వస్తి నష్టో అరిష్టమే స్వస్తి నోపుహస్పతి ధాతు షన్షన్షిడునో నలభై ఎనిమిది అయిందైన్ అలాతే స్పందమానై నాసో భువ నతోత్ర నిస్పందా లాతం ప్రభిషంతితే అవతారిక కించ ఇంకా ఏమంటే అది అలాతే స్పందమానే ఈ అలాత దృష్టాంతాన్ని మళ్ళీ ఇంకోసారి ఆయన వ్యాఖ్యానిస్తున్నారు అంటే నేను మిమ్మల్ని ఐదారు ప్రశ్నలు అడిగా వాటన్నిటికీ నో అని వచ్చింది అదంతా నేను యాంటిసిపేట్ చేసి ముందే చెప్పేశాను ఇప్పుడు మళ్ళీ అది వీఆర్ కమింగ్ బ్యాక్ టు ఇట్ ఇప్పుడు అలాతము అంటే కొరివి అది తిప్పుతున్నప్పుడు అలాతే స్పందమా అనే వై ఈ ఆభాసలు మీకు కనబడుతున్నాయి కదా రూపములు పీ అనే రూపం కనబడుతుంది అవునండి ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి రూపము వేరు వస్తువు వేరు రూపము వస్తువు కానక్కరలేదు జనరల్గా మనం ఏమనుకుంటామంటే రూపమే వస్తువు అనుకుంటాం అది చాలా పొరపాటు వస్తువుతో సంబంధం లేదు ఒకప్పుడు వస్తువు లేకున్నా రూపం అనుభవానికి వస్తుంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్తారు అక్కడ ఏ వస్తువు ఉంది తెర మీద ఏ వస్తువు లేదు కానీ అనేక రూపాలని మీరు చూస్తారు కాబట్టి మీరు చూసేదానికే అక్కడ ఉన్నదానికే అసలు ఏమన్నా పొంతనా ఉన్నదా లేదు కాబట్టి ద షేప్ ఈజ్ నాట్ ది థింగ్ అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు నెక్లెస్ అనే షేప్ అక్కడ ఉన్నది నెక్లెస్ అనే షేపాలు అంటే గోల్డ్ అండ్ నెక్లెస్ షేప్ ఈజ్ నాట్ గోల్డ్ Then what is gold? Gold is gold. Gold is gold. Shape is not gold. Under your necklace, that is only shape. After that, I said to you, if you look at your face, if you look at your face, what do you look at? What do you look at? If you look at your face, you look at your face, it is not identical. ఇక్కడ ఉండి వస్తువు దాని మీద కాంతి పడి ఒక వైబ్రేషన్ ఉంటుంది అవుట్ సైడ్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది ఇట్ ఈజ్ ఆల్ వైబ్రేషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ తప్పింకేం లేదు ఈ సృష్టి మొత్తం మీద మీరు చూస్తున్నారు అంటే కాంతియే కదా చూసింది కాంతిని చూస్తారు కాంతి అంటే ఏమిటి వైబ్రేషన్స్ స్పందన చాలా పెద్ద సైన్స్ ఇది అలాగే స్పందమా అనేవై మీరు చూస్తున్నారు అంటే అది స్పందన కాంతి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఇట్స్ ఇట్స్ ఏ వైబ్రేషన్ వింటున్నారు అంటే స్పందన వైబ్రేషన్ అక్కడికి నామరూపాలు రెండు కవర్ అయిపోయాయి వినేది నామము చూచేది రూపము రెండు వైబ్రేషన్సే ఏమండి ఈ వైబ్రేషన్స్ అవుట్సైడ్ వైబ్రేషన్స్ అదే అవుట్ సైడ్ అంటే ఏమిటి అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ మైండ్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ మైండ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయంటే ది క్రియేట్ సింపథెటిక్ వైబ్రేషన్స్ ఇన్ ది బాడీ మైండ్ సింపథెటిక్ వైబ్రేషన్స్ అంటారు ఇప్పుడు వేణ వేణ కూడా సింపథెటిక్ వైబ్రేషనే ఇప్పుడు వేణంటే ఇలాగ సాగతీసిన తీగ దాన్ని అది కాదు అది కాదు వేణు అంటే వేణుకా బర్ర ఉంటున్నాయి ఆ బుర్ర నిండా మీరు సా సాలిడ్ నింపేస్తే వేణయం ఉండదు అక్కడ ఆ బుర్ర ఉండాలి దాంట్లో గాలి ఉండాలి సపోజ్ ఆ బుర్రకి చిల్లు పెట్టి వ్యాక్యూమ్ పంపెట్టి గాలి ఎంత తీసేశారనుకోండి వేణయం ఉండదు కాబట్టి వేణన్నా వైలిన్ అన్నా డోలన్నా లోపల గాలి ఉండాలి గాలి లేకపోతే మీకు వాద్యమే లేదు ఆ గా మీరు ఆ స్ప్రింగ్ని ఇలా అంటారు ఇలా అంటే అది ఎలా ఎలా వైబ్రేట్ అవుతుంది సెకండ్కి టూ హండ్రెడ్ టైమ్స్ వైబ్రేట్ అవుతుంది అది మీరు గట్టిగా బిగించి పెడితే లూజ్గా పెట్టారనుకోండి ఇలా అంటే కాదు అది అది ఏ సౌండ్ రాదు అది గట్టిగా బిగించి పెడితే సెకండ్కి టూ హండ్రెడ్ టైమ్స్ వైబ్రేట్ అవుతుంది అది ఎప్పుడైతే అలా వైబ్రేట్ అవుతుందో ఆ బుర్రలో ఉన్న గాలి అది కూడా వైబ్రేట్ అవుతుంది ఎలా వైబ్రేట్ అవుతుంది కరెక్ట్గా టూ హండ్రెడ్ టైమ్సే వైబ్రేట్ అవుతుంది అది మీకు సౌండ్ వస్తుంది అలాగా సింపథటిక్ వైబ్రేషన్ వల్ల సౌండ్ మీకు మ్యూజిక్ పుడుతుంది అదేవిధంగా అవుట్సైడ్ దేర్ ఈజ్ వైబ్రేషన్ అండ్ దట్ క్రియేట్స్ అనదర్ వైబ్రేషన్ ఇన్ సైడ్ కంటితో చూసే రూపం విషయంలో ఇట్ ఈజ్ ఆప్టికల్ వైబ్రేషన్ ఆప్టికల్ స్పందన శబ్దం విషయంలో ఇట్ ఈజ్ ఆడియో స్పందన ఆడిటరీ స్పందన ఆడిటరీ వైబ్రేషన్ ఇప్పుడు ఈ మనస్సుకి చేరతాయి వైబ్రేషన్స్ ఆ మనస్సు ఆ వైబ్రేషన్స్ని ఇంటిగ్రేట్ చేసుకుని వాటి అన్నింటినీ కలుపుకుని అంటే సెకండ్కి కొన్ని వందల వైబ్రేషన్స్ వెళ్తాయి వాటిని అన్నింటినీ కలుపుకుని ఆ మనస్సు ఇప్పుడు అన్నమౌంట్ ఏమిటి బియ్యపు గింజలు అన్నీ అన్నం అవుతుంది నాకు ముద్ద అన్నం పెట్టమంటాను ముద్ద ఎక్కడి నుంచి వస్తుంది గింజలన్నీ కలుపుకుంటే ముద్ద వస్తుంది పది ముద్దలు కలిపితే భోజనం అవుతుంది అదే అదేవిధంగా ఈ వైబ్రేషన్స్ అన్నీ కలుపుకుంటే ఆ కలుపుకుని మనస్సు ఏం చేస్తుంది దానికి రూపము అని పేరు పెట్టింది ముద్ద అనేది ఏమీ లేదు గింజలన్నీ కలిస్తే దానికి మీరు పెట్టుకున్న పేరే ముద్ద అదేవిధంగా ఈ వైబ్రేషన్స్ అన్నింటినీ కలుపుకుని సంకలనము చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అంటే సంకలనము చేసి సో ఆ సంకలనం చేస్తే వచ్చేటువంటి ఎఫెక్ట్ రిజల్ట్కి ఆ రూపము అని పేరు కాబట్టి ఈ స్పందన కాబట్టి మీరు రూపం చూస్తున్నారంటే ఏం చూస్తున్నారు మీరు కంటి ఉన్న వైబ్రేషన్స్ చూస్తున్నారు ఈ వైబ్రేషన్స్ అఫ్ కోర్స్ దే ఆర్ సింపథటిక్ టు ది ఔట్ సైడ్ వైబ్రేషన్స్ అవుట్ సైడ్ వైబ్రేషన్స్ని మీరు ఎప్పుడు చూడనే చూడరు అవుట్సైడ్ వైబ్రేషన్స్ వల్ల సింపథటిక్ వైబ్రేషన్స్ ఏటైతే క్రియేట్ అవుతాయో అవే చూస్తాను మీరు యు పెన్సీవ్ యువర్ ఓన్ సెన్సేషన్స్ యు నెవర్ పెర్సీవ్ ద థింగ్ ఒక మనిషి జీవించినంత కాలము జగత్తుని చూడడు జగత్తులో ఏ వస్తువును చూడడు ఆ వస్తువు వల్ల మన లోపల క్రియేట్ అయ్యేటువంటి స్పందననే చూస్తాడు ఆ స్పందనే ఆ రూపం కాబట్టి స్పందన వేరు వస్తువు వేరు స్పందన వస్తువు కాదు ద షేప్ ఇస్ నాట్ ద థింగ్ కాబట్టి అలాతే స్పందమానేవై ఆభాస అభాసలు ఇవ్వ స్పందిస్తున్నప్పుడు నీకేవో రూపాలు కనపడతాయి ఈ రూపాలు అన్యతో భువ నా ఎక్కడి నుంచో బయటెక్కడో పుట్టి ఇక్కడికి వచ్చాయి అనేది ఏమీ లేదు అలాగే ముందుకు చెప్పాల్సి వస్తుందంటే తార్కికులు ఏమంటారు ఈశ్వరుడు పరమాణువుల నుండి జగత్తు సృష్టించేటంట ఇది ఎలా ఉందంటే పీటూ కనపడుతుందా ఈ పీటూని దేవుడు పరమాణువుల నుంచి సృష్టించేయంటే ఎలా ఉన్నది దేవుడు పరమాణువుల నుంచి సృష్టించేటంటే ఆ దేవుడే మీరు మీరే ఆ దేవుడు మీ కళ్ళలో ఉండే ఆప్టికల్ వైబ్రేషన్సే పరమాణం ఇంకా అంతకంటే వేరే పరమాణం లేదు నేను ఈ అభాసలు జగత్ ఒక అభాస అలా కనపడుతూ ఉంటుంది అంతే ఉన్నట్టుగా కనపడుతుంది నేను నా ఇల్లు నా వాకిలి నా కొడుకులు కూతుళ్ళు నా బంధువులు నా బ్యాంక్ అకౌంటు నా సుఖము నా దుఃఖము నా పుణ్యము పాపము ఇవంతా సత్యం అనుకుంటున్నారే మీరేమి వెది వాళ్ళ ఇదంతా సత్యం అనుకుంటున్నారా ఇదంతా కూడా ఆభాస ఆభాస ఆ మనస్సు ఇదంతా సత్యం నిద్రపోయినప్పుడు ఉన్నాయా లేవు పీటు ఎక్కడ ఇప్పుడు పీటు ఉందా లేదు ఇప్పుడు ఉందా లేదా బస్ వార్త కాబట్టి అజ్ఞతో ఇవన్నీ దేవుడు సృష్టి దేవుడికి ఏం పరిపాటం లేదండి ఇవన్నీ మీ సంసారం అంతా సృష్టిస్తూ ఉంటాడా ఒకళ్ళు ఉన్న ప్రశ్న అడిగారు మొన్న అమెరికాలో ఉన్నప్పుడు అడిగారు ఏం సమాధానం చెప్పాలో తోచక వెలిమొహం వేసినట్టుగా కూర్చుని బయటపడ్డాను కాబట్టి దేవుడు ఇవన్నీ ఎందుకు సృష్టించి ఈ సంసారాన్ని అవిద్యని సృష్టించి ఇప్పుడు మనకు ఛాలెంజ్ పెట్టి ఈ అవిద్య నుంచి నువ్వు బయటపడువు బయటపడి వచ్చి నన్ను చేరుకో అని ఛాలెంజ్ పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు అని ఒక అమ్మగారు ప్రశ్న వేశారు సత్సంగంలో అయితే నేను కావచ్చే సమాధాలు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే ఆ ప్రశ్న వేసిన వారు శ్రవణం చేసినవారు కాదు ఊరికే అప్పుడప్పుడు ఊరికే అలాగా స్వామీజీ వచ్చినప్పుడు కొంచెం అజమాహిషీ చేయటం ఆర్గనైజ్ చేయటం అలాంటిది నా క్షణమే తప్ప లోతుగా శ్రవణం చేసినవారు కాదు నాకు తెలుసు అదొకటి రెండవది ఈ స్వామీజీలు వీళ్ళ శ్రవణాలు వీళ్ళ పాఠాలు ఇవన్నీ నాకు బాగా తెలుసు నేను ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్లో ఉన్నాననే ఒక అభిమానం కూడా ఉన్నది వారికి అని చేత మనం ఏది చెప్పినా ఎక్కదు పోదేదో దాడు వేటు బయటపడ్డా ఏదో వేల ఒక వేషం ఒకటి వేది బయటపడ్డా చెప్పలేదు ఎందుకంటే చెప్తే అర్థం కాదు కాబట్టి అవేమీ లేవు ఉన్నాయని మీరు అడుక్కుని ఆ మీరు అడుక్కున్న ఆభాసాలకి దేవుడు సృష్టించేడి ఆ దేవుడిని వేసి దానికి కారణం చెప్పమంటే ఎవడు చెప్తాడండి ఇప్పుడు పీటూ కనపడింది పీటూను దేవుడు సృష్టించాడు ఎందుకు సృష్టించాడు దేవుడు అని అడిగారు అంటే పీటూను దేవుడు ఎందుకు సృష్టించాడు ఎలా సృష్టించాడు దేని నుంచి సృష్టి కాబట్టి ఆభాస అన్యతోభువ నా ఇవి ఎక్కడి నుంచి వేరే ఎక్కడి నుంచి పుట్టలేదు ఆ చైతన్య స్పందనయ్యే జగత్తు తర్వాత నిస్పందాత అది స్పందన ఆగిపోతే అవి అలాతంలోకి మళ్ళీ కొని నతతోనియత్ర ఈ పీటూ అనేది అలాతం కంటే బయట ఎక్కడైనా ఉందా ఇప్పుడు ఆగిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది కిటికీలోంచి అయితే ఆ డోర్లోంచి బయటకు ఏమైనా వెళ్ళిపోయిందా లేదు తర్వాత స్పందన ఆగిపోయినప్పుడు కొన్ని అలాతంలో ప్రవేశించేసింది పిటు అంటే దీని లోపల వెతికితే పీటు కనపడాలి అంతే కదా ఇప్పుడు అలా అతనలో ప్రవేశించేసిందంటే పాము కలుగులో ప్రవేశించినట్టుగా ప్రవేశించేస్తే దీన్ని ఇలా గొప్ప తీసేసి చూస్తే లోపల పీటు ఏదైనా ఉండాలి ఉంటుందా పీటు ఏమీ ఉండదు అంత మన బ్రహ్మ తప్ప మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆకార భేదము ఆ అంటే ఆకారములు ఆ అంటే ఆకారం ఆ ఆకార భేదములు ఇప్పుడు జగత్తు అనేకము అని ఎందుకు అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మీకు అనేకముగా కనబడుతోంది కనుక ద్వైతులు జగత్తులో నానాత్మం సత్యం అంటారు ఎందుకని నానాత్వం కనబడుతోంది కనుక నానాత్మం కనబడుతోందంటే నానా ఆభాషలు కనపడుతున్నాయి అనేకములైన ఆభాసలు కనపడుతున్నాయి ఇప్పుడు వాళ్ళ సిద్ధాంత వాళ్ళ పొరపాటు ఏమిటంటే ఈ ఆభాష ఏ రూపము మీరు చూస్తారో Adi vas tu. The shape is the thing. Shapes are many, therefore things are many. It is dvaitam. Shapes are many, therefore things are many. It is dvaitam. One person who has a dilemma in the Vedanta, who has a dilemma in the Vedanta. ఆ దృష్టి వెనకాల కొన్ని వందలు వేలు లక్షలు కోట్లు ఫాలో అవుతూ ఉంటాను ఏమండి మన శాస్త్రాధ్యయనం చేసే సందర్భంలో ఈ లోకంలో ఉండే దృష్టి పూర్తిగా దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటి విషయాన్ని శాస్త్రం చెప్తూ ఉంటుంది దాంతో డైలమాలో పడతారు ఇప్పుడు నేను పంచాంగం చూస్తున్నాను పంచాంగం చూస్తే దాంట్లో ఏమైనా ఉంది చైత్రమాస దేవత వైశాఖమాస దేవత అంటే చైత్రమాసానికి ఓ దేవత ప్రార్థన ఓ చైత్రమాస దేవత నీవు చాలా పుణ్యాత్పురాలను ఎందుకంటే నీయందు శ్రీరాముడు జన్మించాడు ఇదంతా కలిత్వల్లా ఉంది తప్ప తత్వల్లా లేదు ఎందుకంటే తత్వం అయితే చైత్రమాస దేవత వేరు వైశాఖమాస దేవత వేరు శ్రావణ మాస దేవత ప్రతి నెలకి దేవత మారిపోతూ ఉంటుంది గృహదార్ంగకంలో ఉన్నారు ఈ వైదికులు ఈ దేవత ఆ దేవత ఈ దేవత పూజించడం అయింది ఆ దేవతను పూజించండి ఆ దేవత పూజించడం అయింది ఇంకో దేవతను పూజించండి అంటూ ఉంటారు అలా అన్నప్పుడు అముం యజ ఈ దేవతను పూజించండి ఈ దేవతను పూజించండి అన్నా అగ్ని యజ సోమ యజ కుష లేకపోతే మిత్రం యజ అని అలా అలా మార్పుచ్చుకుంటూ పోతాను ఒక దేవత తర్వాత ఒక దేవత ఇదంతా వింటే చూస్తే ఎవరిపిస్తుంది ఇంతమంది దేవతలకు గలారు అనిపిస్తుంది మరి ఇంతమంది దేవతలు ఉంటే ఏకమే వాద్వితీయం ఏం చేయాలి ఇప్పుడు దాన్ని ఏం చేయాలి ఏది పరమసత్యము ఏకమే వాద్వితీయం పరమసత్యము మరి ఇంతమంది దేవతలు ఏమిటి అంటే ఆకార భేదము వేరు వస్తుభేదము వేరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఆకారాలు ఉన్నాయి మూడు మూడు ఆకారాలు ఉన్నాయా కొన్ని రెండు ఆకారాలు ఉన్నాయా వస్తువులు ఎన్ని ఉన్నాయి ఒక్కటే ఆకారములలో ఉండే అనేకత్వము వస్తువునందు లేదు కాబట్టి చైత్రమాసం వేరు వైశాఖ మాసం వేరు అని ఇలాగ పన్నెండు మీరు లెక్కపెట్టి అక్కడ పన్నెండు కాలాలు ఉన్నాయి కాబట్టి పన్నెండు కాలాలకి పన్నెండు దేవతలు ఉన్నారు అని మీరు ఆ వస్తువులో వైవిధ్యాన్ని మీరు సృష్టించుకుంటున్నారు తప్ప అక్కడ ఒకే ఒక కాలము అలాగే ఇప్పుడు ఇక్కడ పి దేవత టూ దేవత ఇక్కడికి ఎన్ని దేవతలు అయ్యారు రెండు దేవతలు అయ్యారు కానీ వాస్తవంగా రెండు దేవతలు లేరు ఒకే ఒకటే ఉన్నది అది కూడా మీరు అనుకుంటున్న దేవత కాదు అది ఏదో అది అది కాబట్టి ఈ శ్లోకంలో ఉన్న పాయింట్ ఏమిటంటే ది సెంట్రల్ థీమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వెర్స్ చాలా సైంటిఫిక్ వెర్స్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ మాట్లాడుతున్నారు ఆచార్యులు ద సెంట్రల్ థీమ్ ఏమిటంటే ఈ వెర్స్లో ఆకార భేదమును బట్టి వస్తుభేదము సిద్ధించదు యూనివర్సల్ మద శంకర సౌందర్యలహరిలో చిత్రమైన శ్లోకం ఒకటి ఇప్పుడు లక్ష్మి పార్వతి సరస్వతి అని మూడు ఆకారాలు మనకు కనపడతాయి మూడు వర్ణనలు ఉంటాయి మూడు ప్రార్థనలు ఉంటాయి ఇప్పుడు యూనివర్సల్ మదర్స్ ఎంతమంది ముగ్గురారు కాదు ఒక్కరే ఆ ఒకే యూనివర్సల్ మదర్ కాబట్టి మూడు వర్ణనలు మూడు ఆకారాలు ఉన్నాయి కనుక మూడు మదర్స్ ఉన్నాయని మీరు అనుకోవడానికి లేదు ఒకే మదర్ యూనివర్సల్ మదర్ ఆ మదర్కే సరస్వతిని పేరు ఆ మదర్కే లక్ష్మీని పేరు ఆ మదర్కే పార్వతీ పేరు వాస్తవానికి ఆ మదర్ ఏది కాదు వీటి అన్నిటికీ చాలా చక్కటి వేరుస్తుంది నాకు సమయానికి గుర్తొస్తుందో అదో కానీ దృప దృప దృహిణ గృహిణీ ఆగమవిద హరే పత్నీం పద్మాం హరసహచరీం అద్రితనయాం అంటే నీవేమో బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతి అని విష్ణు పత్ని శివుని పత్ని అయిన ఇలా వర్ణిస్తున్నారు కానీ త్వమేకా నీవు ఒక్కటివే దురధిగమ నిస్సీమ మహిమ మీ మహిమ సద్దులు లేనిది బుద్ధికి అందేది కాదు అండ్ నైవాది ఇవేమీ కాదు నువ్వు ఈ మూడు కాదు ఒక్క ఒక్క ఒక్క రూపమే పర బ్రహ్మ మహిషి అని అలా వస్తుంది లోకం గుర్తురాదు ఐ సివియర్ జెట్ లాగ్ మీకు అది కొంచెం బట్ యూ డోంట్ నో ఇట్ ఐ నో ఇట్ You don't know it, and then we'll get it like Italy or Nathitra, and at this point of time, we'll get it like a post-rata. I know what it is, what is going on. Yeah? So, so the central thesis of this verse is what it is. Ākāra bhe adamunu bhatti, mustu bhe adamu siddhemi chadu. In the science-lo-kāni, tatva-shāstra-lo-kāni, bolad, drushtānta-liptar. Manu kalabata ina drushtāntamu, అనేకములైన ఆభరణములు ఉన్నాయి కాబట్టి బంగారమునంలో అనేకత్వము సిద్ధిస్తుందా సిద్ధిం వాస్తవానికి ఇప్పుడు స్త్రీకి పురుషుడికి హెమటాలజీ అంటే రక్తానికి సంబంధించిన విజ్ఞానం రక్త విజ్ఞానం హెమటాలజీ అంట స్త్రీకి పురుషుడికి వేరువేరుగా ఉండదు ఇప్పుడు ఓ పాజిటివ్ ఉండే ఓ పాజిటివ్ పురుషుడా స్త్రీ అంటే డౌన్ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు స్త్రీ యొక్క ఓ పాజిటివ్ బ్లడ్ని పురుషుని యొక్క ఓ పాజిటివ్కి కావాల్సి వస్తే డొనేట్ చేయొచ్చు రక్త బ్యాంకులో ఇది పురుషుడి రక్తము ఇది స్త్రీ రక్తము తేడా కానీ మీకు ఆకారం చూస్తే పురుషుడి ఆకారం లేదు స్త్రీ ఆకారం కానీ రక్తంలో భేదం ఉండదు తర్వాత మీరు దేహమునందుండే పృథివీతత్వము పురుషుని ఎందు స్త్రీయందు సమానం దేహమునందుండే వాయుతత్వం అంటే గాలి పీల్చి పెట్టుకుతూ ఉంటాం మనం ఆక్సిజన్ పీల్చుకుంటాము కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాము ఇది వాయుతత్వం యొక్క సారం అది పురుషుడికి స్త్రీకి సమానం దేహంలో ఉండే అగ్నితత్వము ఆకాశతత్వము ఈ పంచభూతములతో నిర్మాణమైనది స్త్రీకి పురుషుడికి సమానం అంతేకాదండి మనందరికీ సమానం నల్లని వాళ్ళకి తెల్లని వాళ్ళకి సమానం సమానం ఇప్పుడు బ్లాక్ గైకి కాలేయం కాలేయం అంటే ఏదో ఉంటారు పోనీ కిడ్నీ ఏదో ఉంటారు లివర్ కాలేయానికి ఏదైనా పరీక్ష చేయడం కోసం వాళ్ళు ఏదైనా ఆపరేట్ చేశారనుకోండి ఇప్పుడు బ్లాక్ స్కిన్ అయితే కిడ్నీ ఓ వైట్ స్కిన్ అయితే కిడ్నీ ఇంకో రకంగాను ఉండదు సేమ్ ఉంటుంది బ్లాక్ పీపుల్ మెడిసిన్ వేరు వైట్ పీపుల్ మెడిసిన్ వేరు కాదు సేమ్ బ్రాహ్మణుల మెడిసిన్ వేరు క్షత్రియుల మెడిసిన్ వేరు ఏమీ కాదు ఇట్ ఈజ్ ఆల్ సేమ్ ఆకార భేదము నువ్వు బట్టి నువ్వు వస్తువులో భేదము ఉండదు అదేవిధంగా ఈ ప్రపంచంలో మీకు ఆభాస రూపంగా అనేక భేదాలు కనపడతాయి కానీ వస్తువునందు ఏ భేదము ఉండదు తర్వాత ఆకారము అనేది ఆ ఆకారాన్ని విజ్ఞానం కంటే భిన్నంగా ఉండదు ఇప్పుడు తెలుపు ఎరుపు అన్నారనుకోండి ఎరుపు అనేది ఎరుపు జ్ఞానము కంటే భిన్నంగా వేరే ఉండదు ఎరుపు జ్ఞానమే ఎరుపుగా అనిపిస్తుంది తెలుపు జ్ఞానమే ఎరుపు జ్ఞానమే ఉంటుంది స్పందన ఇక్కడ పీ అన్నారండి పీ అంటే ఏమిటంటారు జ్యోతే జ్యోతే పీ మరి టూ ఏమిటి అది జ్యోతే ఐ లవ్ పార్టీ అని అక్కడ ఇక్కడ పీ ఉంది పీ ఉందా అక్కడ ఐ లవ్ పార్టీ అని ఉంది ఐ ఏమిటి జ్యోతి లవ్ ఏమిటి జ్యోతి తప్ప ఇంకేముండదు అక్కడ కనుక ఆత్మ చైతన్యం యొక్క స్పందన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు అక్కడ భాష్యం చూద్దాము ఇప్పుడు అలాత దృష్టాంతంలో రుజువక్రాది రూపములు వాస్తవంగా ఉన్నవి కావు అని ఇంతకుముందు శ్లోకంలో అనుకున్నాను దాన్ని ఈ శ్లోకము నిరూపిస్తోంది అని టీకాకారుడు అంటాడు సో భాష్యకారుడు తస్మిన్నేవా అలాతే స్పందమానే సో అదే అలాతం తస్మిన్నేవా అలాతే అంటే ఇంకా దృష్టాంతం గురించే మాట్లాడుతున్నాము టాపిక్ ఏం అలాతమే ఆ కొరివే కొరివే అని చెప్పాను కదా మొన్న ఆ కొరివియే ఏదో ఇంకో కొత్తది ఏదో చెప్తున్నారనుకోకండి ఆ కొరివియే స్పందిస్తూ ఉండగా స్పందమానే రుజువక్రాద్యాభాసా అది రుజు అంటే స్ట్రైట్ లైన్ అక్కడ స్ట్రైట్ లైన్ ఏమీ లేదండి స్ట్రైట్ లైన్ యొక్క ఆభాసు ఉంది వక్ర అంటే ఎలిప్టికల్ ఎలిప్స్ ఏమీ లేదు అక్కడ ఎలిప్టికల్ షేప్ ఉంది నిజంగానే ఇవన్నీ ఉన్నాయనుకుంటారా నేను చిన్నప్పుడు అలా అనుకునేవాళ్ళం అంటే చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా అక్షాంశములు రేఖాంశములు అని పాఠం సోషల్ స్టడీస్లో పాఠం సోషల్ పాఠల్లో వదిలి పొట్ట వదిలిదారు అక్షాంశములు భూమి బొమ్మ భూమి గుండ్రమగా నిండును అని బాగా భూమి డౌట్ వచ్చేదేమో భూమి గుండ్రంగా ఉండేది కానీ ఇదే సోషల్ స్టడీస్లో మార్కులు కావాలి భూమి ఎలా ఉంటే మనకేం భూమి గుండ్రంగా ఉంటుందేంటి వాళ్ళు అక్కడ భూమి గుండ్రగా మార్కులు వేస్తారు మార్కులు తప్ప లేదు మా చిన్నప్పుడు చదువులు ఇలా ఉండేవి అంచేతనే ఇప్పుడు పిల్లలను చూస్తే కొంచెం సిగ్గు వేస్తుంది మనం వాళ్ళ ముందు బయటపడకూడదు మౌనంగా ఉండడం ఏంటి ఎందుకంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు నాకు ఒక గుణపాఠం కలిగింది ఒక బాబు వచ్చాడు నా దగ్గరికి వస్తే చాక్లెట్ ఇచ్చా నేను ఈ చాక్లెట్ అమెరికా నుంచి పట్టుకొచ్చాను కొన్ని చాక్లెట్ ఇచ్చి ఉనుక్కోచ్చు కదా బాబు చాక్లెట్ ఎలా ఉందన్నా బాగుందన్నాడు ఇది అమెరికా నుంచి తెచ్చానని చెప్పాను అంటే ఇంతట్లోకే షోయింగ్ ఆఫ్ అనమాట అమెరికా నేను నుంచి వచ్చాను నేను జాగ్రత్త ఇచ్చాను వాడు అన్నాడు లండన్ నుంచి తెచ్చిన చాక్లెట్ నువ్వు ఎప్పుడైనా చూసావాని అంటే నేను చూడలేదు అప్పో బాబు పర్వాలేదు ఇంకెప్పుడు జీవితంలో చాక్రెట్ ఇవ్వడమే తప్ప ఇది అమెరికా నుంచి వచ్చిందని వాళ్ళతో చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు చాలా బుద్ధిమంతులు తెలియదు వాళ్ళు చాలా స్మార్ట్ నాకే నేనే ఇంకా నేర్చుకుంటూ ఉన్నా చిన్న చిన్న విషయాలు ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నా సో ఎనీవే రుజువు ఈ అక్షాంశములు రేఖాంశములు అక్కడ మీకు ఆ బొమ్మ మీద అలా గీతలు ఉంటాయి మాకు ఏమని చెప్పారంటే ఇలాగారి జాంటలుగా ఉన్నవి అక్షాంశములు లేకపోతే ఏదో రేఖాంశములు లెట్టికల్గా ఉన్నవి అక్షాంశములు అని అప్పుడు మాకు ఎప్పటికీ డౌటే ఈ గీతలు ఎవళ్ళు గీస్తుంటారు ఎక్కడుంటాయి మన ఊళ్ళో నరేంద్రపురంలో ఎందుకు గీత ఎందుకు లేదు ఎక్కడుంది అని గీతలేముండవు ఊహ ఊహ అంటే గీతలు అంటే ఉండవు అలాగే గ్రహములు సూర్యుడు చుట్టూ తిరిగినప్పుడు కక్ష్య మనం ఉరికా కాగితాల మీద గీతలు గీయడమే కానీ అక్కడ గీతలేముండవు నిజంగా గీతలు ఉంటాయనుకున్నాడు అలాగే చంద్రుడిలో ముర్రి ముర్రీ వస్తుంది చంద్రుల్లో కానీ సూర్యుల్లో కానీ ఒక చిన్న హోల్ కింద అంటే ఒక చిన్న ముక్క పీకేసినట్టుగా వస్తుంది నిజంగా నిజంగా వీగేసేనలేవనుకోవద్దు అక్కడ అలా ఏముడు ఆభాస ఉంట ఆభాస తప్ప ఇంకేమీ రాహు కేతువు ఛాయాగ్రహంలో అంటారు అంటే అలా ఛాయారూపంగా ఉంటాయని మనం భావన చేసుకోవడమే తప్ప అక్కడ ఎవరో ఒక ఆయన రాహువు ఇంకొక ఆయన నుండి మన జీవితాలని అనుకూలంగాను ప్రతికూలంగానూ చేసే ప్రయత్నంలో ఇరవై నాలుగు గంటలు అదే పనులు ఉండాలి ఒకలా ఇద్దరా ఒకలా ఇద్దరా భవిష్యత్తు చెప్పండి అన్నారు అంటే చూడండి సత్యమైతే భవిష్యత్తు చెప్పచ్చు సత్యమైతే సత్యం కాకపోతే భవిష్యత్తు ఎవ్వరూ చెప్పలేడు సంభవం కాదు నేను ఇది ఈ అర్జుమెంట్ విని నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ అర్జును ఇప్పుడు మీరు చెప్పండి భవిష్యత్తు ఇప్పుడు నేను మంచినీళ్ళు తాగుతానా తాగనా చెప్పండి మీరు తాగుతానని చెప్తే నేను తాగను నేను తాగడం చెప్తే తాగుతాను ఏమైంది మీ భవిష్యత్తు చెప్పడం అలా కాకుండా మీరు భవిష్యత్తు ఏమని అంటే నీకు ఎప్పుడు ఎక్కడ దాహం వేసినా మంచినీళ్లు తాగితే ఆ దాహం తీరుతుంది అని భవిష్యత్తు చెప్పచ్చు నేనిప్పుడు మీకు భవిష్యత్తు చెప్తున్నా మే నెలలో మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ పన్నెండో తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల వేళ మీరు రోడ్డు మీద గెళ్ళు వచ్చినప్పుడు బాగా దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే మీకు దాహం తీరుతుంది ఇది తప్పవుతుందా చెప్పండి మీరు సత్యం చెప్తే భవిష్యత్తు తప్పవదు సత్యం కానిది చెప్తే అది అది సత్యము అది ఎన్నది తప్పైనా అవ్వకపోయినా ఇట్ ఈస్ ఈ ఇప్పుడు సినిమా అవుతుందండి విలన్ ఎవడో చెప్పాలి అని చిన్నప్పుడు మాకు ఒక సినిమాలో పెద్ద ఇష్యూ వచ్చింది మా చిన్నప్పుడు అనుభవంలో గుమ్మడి విలన్ గుమ్మడిని మేము విలన్గా ఊహించుకోలేకపోయాం గుమ్మడి అంటే అతను చాలా పెద్ద మనిషిగా ఎరుగునే తప్ప విలన్గా ఎరగం ఈ సినిమాలో విలనెవరో తెలుసుకోవాలి అని మేము చాలా ప్రయత్నం చేసి మేము ముగ్గురు నలుగురూ కలిసి టూరింగ్ డైరీలో సినిమా చూస్తున్నప్పుడు గుసగుసలు గుసగుసలు వీడు వెళ్ళనై ఉంటాడు వాడు వెళ్ళనై ఉంటాడు కాళరాత్రి రాత్రి గిరియార స్తంభం పన్నెండు కొడుకుంది చీకట్లో వీడేమో నల్లటి కోట వేసుకుని టోపి వేసుకుని నడిచి వేసుకు ఎవడు వీడు చెప్పలేకపోయాం ఆఖరికి ఒకటి చెప్పాడు ముమ్మడి రోయని కాదు తప్పు ఇప్పుడు దీంట్లో మేము తప్పు వాడు కరెక్ట్ కదా అది ఎవడు తప్పు అండి ఎవడు కరెక్ట్ అండి కరెక్ట్ అయిన వాడు కరెక్ట్ కాదు తప్పు అయిన తప్పు కాదు ఎందుకనండి ఎందుకని ఆ భాష పాది ఆ భాషలో కరెక్ట్ తప్పు తప్ప ఆ భాషలో కరెక్ట్ ఏమిటి నేను డెబ్బై ఏళ్ళు బతుకుతానని ఒక ఆయన చెప్పాడు తొంభై ఏళ్ళు బతుకుతానని ఒక ఆయన చెప్పాడు రెండూ తప్పే ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఫోల్ పాయింట్ ఈస్ మిస్డ్ బై ఎనీ వన్ ఆఫ్ దమ్ వాట్ ఆర్ నువ్వు టాకింగ్ అబౌట్ వాటి ఫ్యూచర్ ఆర్ నీ టాకింగ్ అబౌట్ యూ నెవర్ డై నేను మీకు భవిష్యత్తు చెప్తున్నా రాష్ట్రంలో యూ నెవర్ డై ఈ భవిష్యత్తు తప్పుతుందా కాబట్టి ఆభాసా ఇదంతా ఆభాస తప్పింది ఋజువక్రాది ఆభాసా అలాతాదన్యత కుతిత్ ఆగత్యలాతే నైవీ ఇది న్యతో భువ చాలా అందంగా చెప్పారు భాష్యకా ఈ పీ పీ అండ్ టూ ఎక్కడి నుంచో బయటకుంచి వచ్చి అలా అతనిలో ప్రవేశించాయి ఈ కార్కికులు ఇలాగే మాట్లాడతారు కార్కికులు ఏమంటారంటే ఈశ్వరుడు పరమాణువుల్ని తెచ్చుకొచ్చి జగత్తుని సృష్టించాడు ఎక్కడి నుంచి తెచ్చుకొచ్చింది తల నా చోట అనేది జగత్తు యొక్క సృష్టికి పూర్వంలో ఉండడానికే వీలు కాబట్టి ఈ ఆభాసని దీనికి ఒక ఛాలెంజ్ ఉంది ఈ జగత్తు ఆభాస మాత్రమే ఆ విధంగా మీరు దీన్ని ఒక రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు కానీ జగత్తు సత్యము అనే బేసిస్ మీద మీరు కాంట్రడిక్షన్స్లో పడిపోతారు రచన అనుపత్తే నా అనుమానం అని బ్రహ్మసూత్రం అనుమానం అంటే ప్రమాణ ప్రమాణ గమ్యమైన ప్రధానము నా జగత్ కారణం కాదు ఎందువల్ల రచన అనుపత్తే ఈ జగత్తు ఒక సిస్టమాటిక్ స్ట్రక్చర్ అనేది యుక్తికి సిద్ధించేది కాదు జగత్తు ఇట్ ఈజ్ ఆభాసం ఇట్ ఈజ్ అధ్యతనే జగత్తు దృశ్యతే జగత్తు ఆభాసం తెలుసుకోవాలి అంటే దానికి పద్ధతి ఉంది కళ్ళు మూసుకునే ధ్యా నిధిధ్యాసనం చేయాలి కళ్ళు ఆలోచించాలి నేను నా బ్యాంక్ అకౌంటు నా ఇల్లు నా వాకిలి నా భార్య నా భర్త ఇదంతా ఏమిటి ఇదంతా ఇదంతా సత్యమేనా ఇదేనా సత్యం అని ఆలోచించాలి లేకపోతే ఇదంతా అభాసయేనా అని ఆలోచిస్తే క్రమంగా మీకు ఆ తత్వం బుద్ధికి వస్తుంది నాణ్యతో భువ అన్యత ఆగత్యవంతి నా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దీంట్లో ఉన్నాయి అనేదేమీ లేదు నతోన్యత్ర నస్మాత్ నిస్పందాత్ అలా అన్యత్ర నిర్గతా చ ఇంతేగాక అలాతం తిప్పడం మానేసినప్పుడు ఈ పి అండ్ టూ ఈ రెండు ఎక్కడికో వెళ్ళిపోయాయి అలాత నుంచి బయటకు ఎక్కడికో వెళ్ళిపోయాయి అని చెప్పడానికి కూడా వీలు లేదు నారాయణ ఒక ఐదు ఉపదేశసాలు పుస్తకాలు తీసుకున్నాను నేను మర్చిపోయాను కాబట్టి తస్మాత్ నిస్పందాత అలాతా స్పందన లేనటువంటి అలాతము నుండి అన్యత్రా బయటికి ఎక్కడికో నిర్గతాహ నా వెళ్ళిపోయినవి కావు ఇప్పుడు కూడా స్వప్నము స్వప్నం వంటిది జాగ్రత్త సరే నేను అనేసరి మీరు వినేశారు అలా కాదు దాని లక్షణం డూ నాట్ లైక్ దాట్ స్వప్న వివేకము అని ఒకటి కూడా వైతక్ష నేను చెప్పాను స్వప్న వివేకము స్వప్నాన్ని బాగా అర్థం చేసుకోవాలి స్వప్నం అంటే జాగ్రత్త గురించి మీరు కంగారు పడుతుంది स्वनमेंट स्वप्ना चक्कर अर्थंजे दाखान स्वप्न विवेक उंटार स्वप्न विवेका चयी स्वप्न विवेका कागा स्वप्न वादे अब अला तक मेस अलागे अलाता बर्थंस अलाता अर्थंस जगत्तंत आभाष चाला तेलीग् तेज మనం కొద్ది రోజుల క్రితం ఉపదేశ సారహా అనే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం అయింది ఇక్కడ తర్వాత నాతో చాలామంది అంటున్నారు ఈ పుస్తకం చాలా బాగుందండి అంటున్నారు మీరు కూడా అలాగే అంటారా మీరు చూసుకుంటారు బాగుందని చాలామంది అంటున్నారు చాలా బాగుందని కొంచెం శైలి ఈ శైలిలో దీన్ని ఇలాగ కొనసాగించడమా లేకపోతే ఆపేయడమా అని నాకు నేను కొంచెం సెల్ఫ్ కాదు ఎప్పుడైతే అన్సెల్ఫ్ ఎష్యూర్డ్ పెరుస్తారు దాంతో నేను పుప్పాల గారిని రెండు మూడు సార్లు అడిగాను ఏమండి ఈ శైలి ఇలాగే కొనసాగిద్దామంటారా అని ఆయన ప్రోత్సాహం చేశారు తర్వాత సూర్యనారాయణ గారిని కూడా అడిగాను ఏమండి మీరు కూడా చదివి చూడండి ఇదే అనుకూలంగా ఉన్నాను ఆ తర్వాత ఒక యాభై పేజీలు తీసుకుని నేను ఉరికే పైప్ అయిన చదివి చూశాను అసలు హౌ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ రేడబిలిటీ ఎలా ఉంది చాలా కన్విన్స్ అయ్యి బాగుంది పర్వాలేదు అనుకున్న తర్వాతనే దీనికి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది అయితే దీన్ని ఈ విధంగా సంకలనం చేశారు శ్రీమతి జి అనంత లక్ష్మి గారు వారు సంకలనం చేసిన దాన్ని దీంతో పోలిస్తే అసలు అదే ఇదే అని గుర్తు కూడా పట్టలేనంతగా మారిపో ఉంటుంది ఎనీవే దట్ ఈస్ ది నార్మల్ ప్రాసెస్ ఆఫ్ ఎడిటింగ్ ఎనీవే వారు మన క్లాస్లో ఉన్నారు ఇవాళ కాబట్టి ఆవేళ వారు లేరు వారికి ఒక కాపీ నేను ఇవ్వాలనుకున్నా ఇవ్వలేకపోయినాని ఇవాళ ఇస్తున్నాను రండి మీ అందరి సమ్ముఖము వారికి నేను నాలుగు కాపీలు ఇస్తున్నా ఐదు ఇచ్చాను అంటే ఇంత మాత్రమే అభిప్రాయం కాదు ఇంకా కావాలంటే మీరు చెప్తే నేను ఇస్తా పర్వాలేదు అట్టే ఇంకా కావాలంటే చెప్పండి ఇది నేను చెప్తాను మీరు కూర్చోండి నేను మర్చిపోతానని ఆ పని పూర్తి చేసి నా తతోన్యత్ర నిస్పందా నిస్పందాత అలాతాత్ త అంటే తస్మాత్ అలాతాత్ నిస్పందాత తస్మాత్ అలాతాత్ అన్యత్ర నా అలాతము నుండి అపాధానం కాబట్టి నిర్గతాహ నాని అపాధానం కనుక మాట మనం పెట్టుకోవచ్చు ఆ స్పందన లేని అలాతము నుండి అవి బయటికి వెళ్ళిపోయాయి అని మీరు అనుకోకండి ఇప్పుడు కొడుకు వచ్చాడు కొడుకు వెళ్ళాడు కొని కొడుకు కాకపోతే కొన్ని తమ్ముడు ఏదైనా ఏదో ఒకటి సంథింగ్ సో కొడుకు వచ్చాడు అంటే కొడుకు రావడము కదా ఏం కాదు అలాతో అంటే ఆభాష కొడుకు వెళ్ళాడు ఇది ఆభాష వచ్చేది వెళ్ళేది ఉండదు అంత ఆభాష సో నా అలా తా తనత్ర నిర్గతాహ నచ నిస్పందం అలాతమేవా ప్రవిషన్ ఏ నిన్న చెప్పాను మీకు ఐదారు ప్రశ్నలు అడిగాను అవన్నీ వచ్చేసే దీంట్లో పోనీ ఇవి అలాతం నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళలేదంటే అయితే బహుశా ఇవన్నీ కూడా అలాతం లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి నెక్స్ట్ పాజిబిలిటీ అదే కదా ఎందుకంటే మనిషి బుద్ధి ఆకారమే వస్తువు అనే భ్రమలో ఉంటుంది ఇప్పుడు పీ టూ ఉంది కనపడింది పీ కనపడింది టూ కనపడింది ఇప్పుడు కనపడడం మానేసేవి ఏమైపోయాయి అబ్బాయి అంటే అవి అవి ఉన్నవైతే ఏదైనా అవడము బయటికి పోవడమో లోపలికి పోవడమో ఏదో ఉంటుంది అవి ఉన్నవి కాదు అసలు ఈ ప్రశ్న ఎందుకు ఇస్తుంది ఆకారమే వస్తువు అనే భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు ఆకారం వేరు వస్తువు వేరు ఆకారము వస్తువు యొక్క ఉనికికి కానీ వస్తువు యొక్క అభావానికి కానీ అది ప్రూఫ్ కాదు ఆకారంలోని భేదము వస్తుభేదమును సిద్ధింపజేయదు అని ఇది బాగా మనస్సుకు రావాలి కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోయాయి రజ్జు సర్పం ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళలేదు కొన్ని రజ్జువులో దూరేసిందా అది లేదు ఇట్ వాజ్ నెవర్ దే నీహీ ఖాహీ నహి థీహీ నహి ఈరోజు ఎవర్ దే ఉంటే కదా ఇది అలాత వివేకం ఇప్పుడు ఈ అలాత వివేకాన్ని బట్టి మీరు మన జగత్తుని మనం అంచనా వేసుకోగలుగుతాం నా నిర్గత అలాతే ఇంకా అలాత వివేకమే నడుస్తుంది అయిపోయి నడుపుతా <dravyatvahabhayaogataha> <dravyatva <avayogataha> That is the point. ఈజ్ ది పాయింట్ ద్రవ్యత్వ అభావయోగ అది హేతు అది కూడా అలాత అలాత వివేకం అంతవరకు ఇప్పుడు దాన్ని విజ్ఞానానికి అన్వయిస్తున్నారు విజ్ఞానే తథైవ సు ఆస్యా విశేషత అదే దృష్టాంతం ఎన్ని శ్లోకాల్లో చెప్పారో చూడండి మొత్తానికి నలభై తొమ్మిదో శ్లోకం యాభై శ్లోకంలో మొదట అర్ధ భాగం అంతవరకు దృష్టాంతం సో విజ్ఞానం అయితే తథై విజ్ఞానం అంటే చైతన్యం ఆత్మచైతన్యం సో తే అలాతాత నెర్గతా ఆ రూపములు ఆ రుజువు రూపములు అలాతము నుండి బయటకు వచ్చినవి కావు ఎందుకని అలాతల్ నుంచి ఇప్పుడు అలాతం ఇది అలాతం ఉన్నది పీటు లేవు కానీ ఇప్పుడు ఉన్నాయి అలాతం నుంచే వచ్చాయి అని చెప్పాల్సి ఉంటుంది వచ్చినప్పుడు అలాత నుంచే వచ్చాయి అంటే పోయినప్పుడు అలాతల్లోకే పోయాయి అని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది అలాగే చెప్తాం కదా ఎలాగేందంటే నెక్లెస్ బంగారం నుంచి వచ్చింది మళ్ళీ బంగారంలోకి వెళ్ళిపోయింది అయితే మరి జన్మాద్యశేత అంటే అభ్యుపేత్యవాదము జన్మాద్యశేత అభ్యుపేత్యవాదం అభ్యుపేత్యవాదము అంటే ఆ ఎదుటివాడి పరిస్థితిని అర్థం చేసుకుని వాడికి అనుకూలంగా విషయాన్ని కొంచెం మార్పు చేసి చెప్పడం అభ్యుపేత్యవాదం సృష్టి దృష్టివాదం అంతా మరైతే దృష్టి సృష్టివాదం ఏమిటి యా దృష్టి శైవ సృష్టి అంటే వివర్తవాదం అది కూడా అర్ధిపెచ్చవాదమే ఇంకా మరి అసలు ఏమిటంటే అజాతవాదమే అసలు ఎదుటివాడి పరిస్థితిని మనం ఎంత ఉందని అనుకుంటున్నాడు ఉందనుకుంటుంటే మన నిజమే ఉంది కానీ దేవుడు దీన్ని సృష్టించాడు అంటే ఏమవుతుంది వీడి మనస్సు ఈ జగత్తు మించి దేవుడి మీదకి మళ్ళు అది ఫస్ట్ స్టెప్ అభ్యపేత్య ఆ దేవుడు నువ్వేరా అది దృష్టి సృష్టివాదం అదే నెక్స్ట్ స్టెప్పు తత్వమసి దృష్టి సృష్టివాదం లేకుండా తత్వమసి సిద్ధించదు అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఒక వీక్నెస్ ఉంటుంది మైండ్లో ఆ వీక్నెస్ ఎలా ఉంటుందంటే శాస్త్రము ఆచార్యులు శంకరులు వీళ్ళు చెప్పిందేదో చెప్పారు మేము కూడా మా సొంత తెలుగుతేటలతోటి దీన్ని ఫిగర్ అవుట్ చేస్తాము అని ప్రయత్నం చేస్తా తప్పు కాదు అప్రోచ్ హ్యాజ్ ఎ పాజిటివ్ క్వాలిటీ ఇన్ ఇట్ బట్ దెన్ దర్ ఈస్ అ నెగిటివ్ క్వాలిటీ ఆల్సో అదేమిటంటే యు బ్రింగ్ యువర్ ఈగో ఇన్ ఇట్ నీవు స్వతంత్రంగా ఆ తత్వాన్ని తెలుసుకోవడం ఓపెన్ మైండ్తో తెలుసుకోవడం ఫ్రెష్నెస్తో తెలుసుకోవడం అది మంచిది అది అవసరమే శంకరులు చెప్పారు కాబట్టి తనకాయ దూడు బసవన్ లాగ ఒప్పమని కాదు కానీ శంకరులు చెప్పింది నేనెందుకు చెప్పకూడదు అనే యుగోలు కనుక మీరు దాంట్లోకి తీసుకొస్తే చెప్పు సో ఆ ఈ దృష్టి సృష్టివాదము ఇవన్నీ కాదు సృష్టి దృష్టివాదమే అంటూ కొంతమంది కొంత హడావిడి చేస్తారు వివర్తవాదాన్ని కాదని పరిణామవాదాన్ని చెప్పే ప్రయత్నం ఏదో చేస్తా ఎందుకంటే వాళ్లకు ఉండేటువంటి ఇన్హిబిషన్స్ ఏవో ఉంటాయి ఇప్పుడు వంశీధరాచార్యుడు లాంటి వాడు వివర్తవాదాన్ని అంగీకరించడు ఎందుకంటే వివర్తవాదంలో ఈ రాసలీలలు భక్తుడు భక్తి దేవుడు భక్తుడిని కాపాడడం భక్తులకి పరీక్ష పెట్టడం ఇవన్నీ కథాభాగం అంతా ఏదైతే ఇదంతా కూడా సినిమా లాగా అది ఆయనకిష్టం అని చెప్పను వివర్తం కాదులేవాయా ఇదంతా పరిణామం పరిణామవాదాన్ని స్వీకరిస్తారు ఒక ఇన్హిబిషన్ రాసపంచాధ్యాయ మీద ఇన్ని పేజీలు రాశాయి అన్ని పేజీలు రాసుపంచాధ్యాయ మీద రాసి ఇదంతా ఆభాష అంటే అది ఎలా ఉంటుంది అది ఒక ఇన్హిబిషన్ కాబట్టి వంశీధరాచారి అలాగే ఇంకొక ఇన్హిబిషన్ ఉండొచ్చు ఎలాగా ఈశ్వరుడు ఈశ్వరుడు కావాలి కాదండి ఆత్మ అంటే ఆత్మ సరేనండి ఈశ్వరుడు లేదండి అదో ఇన్హిబిషన్ అంటే ఏమిటి ఆత్మ కాదు ముఖ్యం ఈశ్వరుడు ముఖ్యం అని అదో ఇన్హిబిషన్ కాదయా బాబు ఈశ్వరుడు అంటే ఆత్మనయ్యా ఆత్మ చెప్ప బ్రహ్మ శంకరుల ఆత్మంటే మేనత్ కొడుకు కాదు బాబు నేను అలా అంటూ ఈశ్వరుడే ఆత్మ అంటే అంటే కాదండి ఆత్మ కాదండి ఈశ్వరుడు అని అంటే ఈశ్వరుణ్ణి ఎంఫసైజ్ చేయాలి ఆత్మని ఎంఫసైజ్ చేయడం కాదు ఈశ్వరుని ఎంఫసైజ్ చేయాలి అని ఒక ఇన్హిబిషన్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ తత్వమశే ఎలా కుదురుతుంది ఈశ్వరుని ఎన్ఫోసైజ్ చేసుకుంటూ కూర్చుంటే ఆత్మని మూలన పెట్టి రోజంతా ఈశ్వరుని ఎన్ఫోసైజ్ చేస్తే తత్వమశా ఎక్కడ కుదురుతుంది ఆఖరికి మీరు ఆ ఎన్ఫోసిస్ అంతా ద్వైతంలో పడుతుంది అది ఇటు ద్వైతము కాదు అటు అద్వైతము కాదు అన్నట్టుగా ఉంటుంది